హితం ఉపాదే తద్వివక్షయక్ష ఇటువంటి ఇచ్చాథంలో వివక్ష అనే పదప్రయోగము లోకంలో కూడా చేస్తారు ఎలాగంటే నీవు దేనిని స్వీకరించాలి అని చెప్పగోరుతాము అది వివక్షితము అని అంటాము నీవు దేనిని స్వీకరించకూడదు అని మేము చెప్పదలుచుకుంటాము దానికి అవివక్షితము అని అంటాం అర్థమైందండి అలా ఉంటుంది లోకంలో శబ్దప్రయోగం దీనికి నేను ఏదైనా దృష్టాంతం చెప్పే బాగుంటుందని ట్రై చేస్తున్నాను ఇప్పుడు రైల్వే టైం టేబుల్ పుస్తకం తీసుకుని మీరు చూస్తున్నారనుకోండి అక్కడ ఏమైనా ఉంటుందంటే ఇట్ ఈస్ డిజైర్డ్ దట్ యుప్ ది కంపార్ట్మెంట్ క్లీన్ అని రాసు ఇట్ ఈస్ డిజైర్డ్ దట్ యు మే కీప్ ది కంపార్ట్మెంట్ క్లీన్ అని రాసి అప్పుడు మీరు వెంటనే ఈ డిజైర్ ఎవరిదండి జనరల్ మేనేజర్గా రైల్వే మినిస్టర్ గారిగా లేక ఆ క్లాత్ కదా ఎవరి డిజైర్ ఇది అని అడిగారనుకోండి అడిగితే అదే అక్కడ ఎవడో ఒకడు కూర్చొని డిజైర్ చేసి అక్కడ ప్రింట్ చేశారని కాదురా నిర్మోహం అది ఊరికే మాట వరసీకి ఇట్ ఈజ్ డిజైర్డ్ అని అది ఉపచారమే అక్కడ పాయింట్ అది కాదు మరి ఏమిటి పాయింట్ నువ్వు రైల్వే కంపార్ట్మెంట్ పీన్గా పెట్టాలి అన్నదే పాయింట్ అంటారా అన్నారా ఇంకొక వాక్యం ఇట్ ఈజ్ నాట్ డిజైర్డ్ that you light or that you smoke inside the compartment. Anunnanupad. Apur ever and day, ever and day desire, laneward ever and day, whose absence of desire it is, that is not the point. The point is you should not smoke, smoke in the compartment. Kabat yakkada yakkada yakkada yakkada yakkada yakkale yakkale yakkale yakkale yakkale yakkale ఎక్కడ మీరు వదిలిపెట్టేయాలని అపేక్ష ఉంటుందో అక్కడ అవివక్షితం అని పదప్రయోగం చేస్తారే తప్ప ఎవరో ఒకళ్ళు కూర్చుని అలాంటి ఇచ్చను చేశారు అని మాత్రం అభిప్రాయం కాదు ఇక్కడ కూడా అంతే అంటే మరి వివక్షితాన్ని వాడారు కదా సూత్రకారులు ఆచార్యులు బాధరైన ఆచార్యులు వాడారు కనుక ఆ పదాన్ని ఆ రకంగా శంకర్లు వ్యాఖ్యానం చేశారు అంచేతనే ఇటువంటి సూక్ష్మమైన విషయములు భాష్యాల్లో అక్కడక్కడ అక్కడ ఉంటాయి సముద్రంలో రత్నాలు ఎక్కడ ఉంటాయి అలా అలా వచ్చే గుట్టగా పోసుకుండా ఉంటాయి అలా అలా విసిరవేసినట్టుగా ఉంటాయి సముద్రంలో రత్నాలు అంచేత సముద్రానికి రత్నాకరుడు అని ఆ రత్నాలు వెతకాలి అంటే డైవింగ్ నేర్చుకుని డైవింగ్ ఆపరేటర్స్ అది తీసుకుని సముద్రం లోపలికి డైవ్ చేసి ఆ లోతులలో ఆ నేల మీద ఉండే తుక్కు అంతా పక్కని తొలగిస్తే అలా వెతుక్కుంటూ ఉంటే ఎప్పుడైనా ఓ రత్నం దొరుకుతుంది ఓ రత్నం దొరికితే ఒక నెల రోజుల్లో ఓ రత్నం దొరికిందనుకోండి నెల రోజులు రోజుకి నాలుగు గంటల చుక్కన వెతికితే ఓ రత్నం దొరికిందనుకోండి వాడి బతుకు వెళ్ళిపోతారు అలా ఉంటుంది మీరు ఎరుగుదరా ఇదంటారు ఇప్పుడు దగ్గర సముద్ర తీరంలో వాళ్ళు గోల్డ్ని మైన్ చేస్తారు వాళ్ళు ఏం చేస్తారంటే డ్రెడ్జర్ లాంటి పెద్ద షిప్ ఒకటి వేసుకుపోతాడు దానికి ఒక ట్యూబ్ ఒకటి తగిలించి పంపు పెట్టుకుంటాడు ఆ షిప్లో ఒకటి డైవ్ చేస్తాడు ఈ ట్యూబ్ చెత్త సముద్ర గర్భంలోకి తీసుకెళ్ళి అక్కడిని దాన్ని కెలికి ఆ మట్టిని బురదనంతని ఈ ట్యూబ్లోంచి షిప్లోకి పంపు చేస్తాడు అక్కడ ఎవడో ఒకటి కెలకాలి లేకపోతే అది రాదు సరిగ్గా ఆ వస్తున్న బురదనంతా వీడు ఒక సీవులోకి పంపిస్తాడు ఆ సీవులో వీడు దాన్ని ఇలా ఇలా అంటూ ఉంటాడు ఆ మట్టి పోతుంది గోల్డ్ పైకి ఒక రోజు వీడు ఇలాగా డ్రెడ్జింగ్ ఆపరేషన్స్ ఒక రోజు చేస్తే వాడికి పది గ్రాములు బంగారం దొరుకుతుంది ప్యూర్ గోల్డే ఇంకా దాంట్లో మీకు ఓరు కాదు ఇది గోల్డ్ ఆక్సైడ్ వల్ల ఓరు కాదు ప్యూర్ గోల్డ్ గోల్డ్ గోల్డ్లో దొరికేస్తుంది ఏదో కొంచెం చెత్త దానికి అటాచ్ అయి ఉంటాయి ఓ పది గ్రాములు దొరుకుతుంది అది తీసుకెళ్ళి ఆ షాప్లో ఇటువంటిది కొని వాడు ఒకడు వాడు వాడు తీసుకుంటాడు దాన్ని వాడి దగ్గర ఫర్నెస్ ఉంటుంది వీడి ముందే ఆ గోల్డ్ని ఒక క్రూసి వేసి ఆ ఫర్నెస్లో పెడతాడు పెట్టేప్పటికీ దాని చుట్టూ నాచు మొదలైనవన్నీ పోతాయి ప్యూర్ లిక్విడ్ వచ్చిన దాన్ని జాగ్రత్తగా కాంగ్రెస్తో పట్టుకు తీసి ఈ పోర్స్ ఉంటు మోల్డ్ చిన్న బిస్కట్ లాగా తయారు చేస్తాడు మిలమిల మెరిసిపోతూ ఉంటుంది గోల్డ్ ప్యూర్ గోల్డ్ దాన్ని బ్యాలెన్స్లో వేసేసి క్యాల్కులేట్ చేసేసి వీడికి డబ్బులు ఇచ్చేస్తాడు అర్థమైందండి అంటే గోల్డ్ నోబుల్ మెటల్ కదా అది అది దేంతో రియాక్ట్ అవ్వదు అంచేత ప్రకృతిలో గోల్డ్ లాగే ఉంటుంది గోల్డ్ నగ్గెట్స్ అనే మాటలు విన్నారు గోల్డెన్ ఎగ్గెట్స్ గోల్డెన్ ఎగ్గెట్స్ లాగా ఉంటాయి అదే ఐరన్ ఉందనుకోండి అది నోబుల్ మెటల్ కాదు అన్నింటితో రియాక్ట్ అయిపోయి ఐరన్ ఆక్సైడ్ రూపంగా ఉంటుంది దానికి మళ్ళీ కెమికల్ ప్రాసెస్ చేస్తే కానీ మీకు స్టీల్ రాదు గోల్డ్కి ఏ ప్రాసెస్ లేదు సూటికే ప్యూరిఫై చేసి ఒక షేప్ తీసుకురావడం కోసం వాడు మెల్ట్ చేస్తాడు తప్ప దానికి ఇంకా చేయాల్సిందే సో అంచేతే సముద్రానికి రత్నాకరుడు అని పేరు గోల్డ్ దొరికినట్టుగానే రత్నాలు ఇవి కూడా దొరుకుతూ ఉంటాయి Anyway. Okay, uh -huh. It uh, doesn't react, it melts in Mercury. Okay. To form gold, emolves them. Reacts them. Reaction. Change. Change. Uh, change, gold, gold, gold, gold. Mercury is going to burn. If you are going to burn, you are going to burn. Mercury is going to burn. Anyway. అంతే మనం ఉండే ఉన్నాయి తద్వత్ వేదేపి ఉపాదేయన అభిహితం వివక్షితం భవతి ఇతరత్ అవివక్షితం లోకంలో ఎప్పుడు ఎక్కడైతే స్వీకరించదగిన ఇట్ ఈజ్ డిజైర్డ్ అని స్వీకరించకూడని దానిని ఇట్ ఈజ్ నాట్ డిజైర్డ్ అని ప్రయోగం చేస్తూ ఉంటారో శబ్ద ప్రయోగం ఉంటుందో సరిగ్గా అదేవిధంగా వేదంలో కూడా ఏ ఏ గుణము మనం స్వీకరించాలి ఉపాధేయత్వైనా మీరు స్వీకరించాలి అని చెప్పాల్సి వచ్చినప్పుడు వేదము యొక్క ఇచ్చ ఉన్నదండి అని వివక్షితం అని అంటారు మీరు స్వీకరించకూడదు అని చెప్పాల్సి వచ్చినప్పుడు వేదము యొక్క ఇచ్చ మీరు చేద్దాం అనుకున్న విరుద్ధంగా ఉన్నది సుమా అని హెచ్చరిక చేస్తారు కాబట్టి ఇక్కడ కూడా అంతే ఉపాదాన అనుపాదానేతూ వేదవాక్యతాత్పర్య అతాత్పర్యాభ్యాం అవగమ్యైతే కాబట్టి అక్కడ ఎవరో కూర్చొని ఇచ్చ చేశారనే అభిప్రాయం కాదు మొత్తం వాక్యమంతా మీ ముందు పెట్టుకోండి పెట్టుకుంటే మీకు ఆ వాక్యము యొక్క తాత్పర్యమేమి అది దేనిని ఉద్దేశించి మీకు బోధ చేస్తూ ఉన్నది దాన్ని తాత్పర్యము అంటారు దాని యొక్క తాత్పర్యమేమి ఈ తాత్పర్యము అనే మాట ఎలా ఉంటుందంటే ఇప్పుడు తండ్రి కొడుకు ఏదో వాదించుకుంటున్నారనుకోండి పది నిమిషాలు పది నిమిషాలు అయిన తర్వాత తండ్రి విసిగిపోయి ఉంటాడు అవన్నీ పక్కన పెట్టు ఆ మాటలన్నీ పక్కన పెట్టు నా తాత్పర్యం ఏమంటే నువ్వు కష్టపడి చదువుకోవాలని ఇప్పుడు నువ్వు వెళ్ళి నీ కన్ను చూసుకోపో అంటాడు ఇంకా వివరాలన్నీ వద్దురా నా తాత్పర్యం ఇది అని చెప్తాడు అదేవిధంగా దాన్ని తాత్పర్యము అంటారు తత్పర దేన్ని ఉద్దేశించి వేదం ప్రవర్తిస్తోందో దానికి తత్పర తాత్పర్యం కాబట్టి వేదవాక్యాలను మీరు చూసుకోండి ఇక్కడ సర్వం కల్మితం బ్రహ్మాన్ని మొదలయ్యి అలాగా నాలుగు ఐదు ఆరు పది వాక్యాల దాకా ఉన్నాయి వీటన్నింటి యొక్క తాత్పర్యమేమిటి అంటే పరబ్రహ్మ యొక్క ఉపాసన అది మనకి తెలియగానే మనం ఏమంటాము వేదము యొక్క వివక్ష పరబ్రహ్మోపాసన అని అంటాం మళ్ళీ ఈ వేదము యొక్క తాత్పర్యము జీవుణ్ణి ఉపాసించుట కాదు అని మనకు తెలుస్తుంది ఆ వాక్యాన్ని బట్టి అప్పుడు మనం ఏమంటాము జీవోపాసన వేదమునకు వివక్షితము కాదు అని అంటాం జస్ట్ లైక్ ఇట్ ఈస్ డిజైర్డ్ ఇట్ ఈస్ నాట్ డిజైర్డ్ అని మనం లోకల్లో ప్రయోగించినట్టుగానే వేదంలో కూడా అలాగే ఉంటుంది అని ఇక్కడ ఆ విషయాన్ని ఆ వివక్షిత అనే పదాన్ని సెటిల్ చేసి మళ్ళీ పాయింట్కు వస్తున్నారు ఏమిటి పాయింట్ ఇక్కడ ఉపాస్యము బ్రహ్మయే గాని జీవుడు కాదు తదిహయే వివక్షిత గుణా ఉపాసనాయాం ఉపాదేయ ఉపదిష్టా సత్యసంకల్ప ప్రభుతయ తే పరస్మిన్ బ్రహ్మణి ఉపపద్యంతే ఇప్పుడు సూత్రాన్ని వివరిస్తున్నారు వివక్షత గుణోపత్తే అనే మాట కాబట్టి సో ఆ వివక్ష అనే మాట మీకు అర్థమైపోయింది అది సెటిల్ అయింది కాబట్టి ఇక్కడ ఈ శాండిల్య విద్యలో పరబ్రహ్మను ఉపాసే ఉపాసించే సందర్భంలో మీరు ఏ గుణములను స్వీకరించి ఉపాసన చేయాలో ఆ గుణములు ఇక్కడ ఉపదేశింపబడి ఉన్నాయి లైక్ వాట్ సత్య సంకల్ప సర్వకామ ఇత్యాది గుణములు ఈ గుణములు ఉన్నాయే ఇవి అవుపాస్యమునకు అన్వయించే గుణాలు ఇవి ఇవి చక్కగా పరబ్రహ్మ ఎందు చక్కగా ఇముడుతాయి గుణాలు సత్య సంకల్ప అంటే పరబ్రహ్మ సత్య సంకల్ప పరమేశ్వరుడు సత్య సంకల్పుడు అంటే ఎంత అందంగా ఉంది ఎంత తెలివితేటలుగా ఉంది జీవుడు సత్య సంకల్పుడు అంటే అధ్వాన్యంగా కాబట్టి ఈ గుణములన్నీ కూడా పరబ్రహ్మయందే పరమాత్మయందే చక్కగా అన్వయిస్తాయి అదే వివరిస్తున్నా సత్యసంకల్పత్వం హి సృష్టిస్థితి సంహారేషు అప్రతిబద్ధశక్తి పరమాత్మన అవకల్పతే ఎందుకంటే ఈ గుణాలన్నీ పరమాత్మ ఏందే చక్కగా పొసగును అని ఎందుకు చెప్తున్నామంటే హీ బికాజ్ సత్య సంకల్ప అనే గుణం తీసుకోండి సత్యమైన సంకల్పము గలవాడు యథార్థమైన సంకల్పము అది పరమేశ్వరుడికే కుదురుతుంది ఎందుకంటే ఆయన సృష్టి చేయాలనుకుంటాడు సృష్టి చేస్తాడు చేయబడిన సృష్టిని రక్షించాలి అనుకుంటాడు స్థితి అది చేస్తాడు దీన్ని చాలేపాటికైనా ఉపసంహారం చేయాలనుకుంటాడు అది చేస్తాడు కాబట్టి సృష్టి స్థితి సంహారములు అనే కర్మల ఎందు పరమేశ్వరుని యొక్క శక్తికి ఆటంకములేమీ ఉండవు అప్రతిబద్ధ శక్తి ఇప్పుడు మనిషిని ఉద్దేశించి సత్య సంకల్పం అనడానికి వీరలేదు ఎందుకని మ్యాన్ ప్రపోజెస్ గాడ్ డిస్పోజెస్ వీడు ఒకటి చేయాలనుకుంటే మరొకటి అవుతుంది వీడు వినాయకుడిని చేద్దామనుకుంటే కోతిబొమ్మ వచ్చేది వినాయకం ప్రకువాణ రచయామాస వానరం అన్నట్టు సో వీళ్ళు ఒకటి చేయాలనుకుంటే మరొకటి వచ్చింది మనిషి ప్రయత్నాలు అన్నా అలా ఉంటాయి మనుషులు చేసే ప్రయత్నాలన్నీ కూడా విఫలమైపోతూ ఉంటాయి ఇప్పుడు ప్రభుత్వము మోడీ గారు ఈ ఇన్సూరెన్స్ సెక్టర్లోకి ఎఫ్డిఐని ఇన్వెస్ట్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ని ఎలా చేయాలి అనే బిల్లు ఒకటి పెట్టి లోక్సభలో పాస్ చేశారు రాజ్యసభలో పెట్టారు మీరందరూ చర్చించి పాస్ చేయండిరా అని పెట్టారు వాళ్ళు రాజ్యసభ అంతా వాష్ అవుట్ అయిపోయింది వాళ్ళేమో ఏమి సంబంధం లేని విషయాలు ఎక్కడా తుది మొదలు విషయాలను చర్చించాలి ఆయన స్టేట్మెంట్ ఇవ్వాలి అని ఈ విధంగా ఒక మూర్ఖపు పట్టుదల కారణంగా రాజ్యసభ వాష్ అవుట్ అయిపోయింది వాళ్ళు అనుకున్నారు ప్రభుత్వాన్ని మనం ఆపేసి మనం ఘనకార్యాన్ని సాధిస్తున్నాము అనుకున్నారు సరే కానీ ఆయన ఆర్డినెన్స్కి ప్రేమ ఆర్డినెన్స్ క్యాబినెట్లో ఆర్డినెన్స్ లోక్సభలో పాస్ అయిపోయింది కదా లోక్సభలో పాస్ అయిందంటే ఇంకా రాజ్యసభ ఉరికే ఫార్మాలిటీ ఆర్డినెన్స్ పెట్టేసి ప్రే ప్రెసిడెంట్కి పంపించేశారు రెండు ఆర్డినెన్స్లో కూడా వీళ్ళు వెంటనే ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి మీరు ఆర్డినెన్స్ నుంచి సైన్ పెట్టద్దు అని అడ్డుపడే ప్రయత్నం చేశారు ఇక్కడ అడ్డుపడే అక్కడ అడ్డుపడే అంటే ఏదో రకంగా అడ్డుపడమే ధ్యేయము అది కూడా మన కాకినాడ వాడే కాకినాడ ఆయనే ఈ అడ్డుపడ్డానికి మూల మూల కారణం ఆయనే అడ్డుపడ్డమే నా యొక్క లక్ష్యము ఇంకా నాకు వేరే లక్ష్యం ఏమీ లేదు ఆయన ఎవరు ప్రణబ్ ముఖర్జీ గారు వీళ్ళు చెప్పింది విన్నాడు ఆయన విని ఆ తలకాయ ఓపనం లేదు ఎస్తం లేదు నోం లేదు వీళ్ళిలా గడప దాటగానే ఒక సంతకం పొడిచి వీళ్ళ సంకల్పాలు ఇలా ఉన్నాయి అసత్య సంకల్పములు కదా అసత్య సంకల్పంలు అలాగే ఉంటారు సత్య సంకల్పము ఈశ్వరుడు సత్య సంకల్పుడు దానికి ఫెయిల్ అవడం అంటే ఏదే ఉండదు ఇప్పుడు సమాజరూపి పరమేశ్వరుణ్ణి నేను ఆరాధిస్తున్నాను అని ఆయన మొదలుపెట్టేదైనా ప్రయత్నం చేస్తే దానికి ఆ ఈశ్వరుని శక్తి వచ్చేస్తుందంటే దానికి ఆ శక్తి వస్తుందంతే యూ కెనాట్ స్టాప్ ఇట్ ఇదంతా కొంచెం అంటే నేను ఈ మధ్యన వార్తలు వింటున్నానని మీకు తెలిసిందంటే అంటే మీరు కరెక్ట్గా దాని వార్తలను కరెక్ట్గా తెలుసుకుంటున్నారో లేదో నాకు కొంచెం భయం వేసి ఎందుకంటే వార్తల పేరుతోటి చాలా గడబడ ఎక్కువగా ఉంటుంది దాంట్లో తాత్పర్యాన్ని మీరు సరిగ్గా పట్టుకోవాలని చెప్పేసి నేరు పనిగా అది కూడా కాబట్టి ఈశ్వరుడు సత్య సంకల్పుడు ఆయనకు ఆటంకాలు ఏమీ ఉండవు కాబట్టి సత్య సంకల్ప అనే విశేషణము మీరు ఈశ్వరుడికే వరవయిస్తుంది తప్ప అది జీవుడికి అన్వయించదు పరమాత్మ గుణత్వ ఆత్మాపహత పాత్మా ఇత్ర సత్యకామ సత్యప శ్వృతం ఇది చక్కటి ఆర్గ్యుమెంట్ ఇది ఇది గమనించదగ్గ ఆర్గ్యుమెంట్ ఇప్పుడు మనోమయ ప్రాణ శరీర అన్న చోట ఉపాస్యం జీవుడా దేవుడా అని శంక గలదు సందేహం గలదు కానీ ఇంకో చోటు ఉంది చాంద్రోదంలోనే ఎనిమిదో అధ్యాయంలో ఓ సందర్భం ఉంది అక్కడ శంక లేదు అది ఈశ్వరుని యొక్క ఉపాసనది దహర అక్కడ శంక లేదు అక్కడ ఏమన్నారంటే యా ఆత్మా అపహత పాప ఏ పరమాత్మ పుణ్యపాపములకు అతీతమైనదియో సత్యకామ సత్య సంకల్ప అని చెప్పారు అక్కడ అది పరమాత్మయా జీవుడా అనే శంక లేదు అది పరమాత్మయే కాబట్టి అది అది సెటిల్డ్ కేస్ సెటిల్డ్ కేసులో ఉండే గుణములు సత్యకామ సత్య సంకల్ప అనేవి ఇక్కడ చర్చనీయాంశమైన కేసులో మళ్ళీ అవే గుణములు కనబడుతున్నాయి సత్యకామహ సత్య సంకల్ప జ్యూరిస్ప్రూడెన్స్లో లాయర్స్ ఆర్గ్యూ చేసేప్పుడు ఇప్పుడు మన కేసు ఈ విధంగా మీరు సెటిల్ చేయాలి ఎందుకంటే ఇంతకుముందు ఇటువంటి కేసు ఏమవు చిన్నప్పుడు ఆ జడ్జెస్ ఇలా సెటిల్ చేశారు కనుక ఇది కూడా మీరు ఇలాగే సెటిల్ చేయాలని ఆర్గ్యూ చేస్తారు అదే ఆర్గ్యూ ప్రెసిడెన్స్ ప్రెసిడెన్స్ కాబట్టి అక్కడ సత్యకామహ సత్య సంకల్ప అనే శబ్దములకు పరమాత్మయే అర్థమని స్పష్టమవుతూ ఉన్నది ఇక్కడ శంక ఉన్నమాట వాస్తవమే కానీ అవే శబ్దములను ఇక్కడ ప్రయోగించారు కనుక ఈ సత్య సంకల్పుడు పరమాత్మయే తప్ప జీవుడు కాదు ఆకాశాత్మా ఇత్యాదిన ఆకాశవత్ ఆత్మా అస్యా ఇత్యర్థ గుణాలని వర్ణించుకొస్తున్నారు సత్య సంకల్ప అని వస్తూ వస్తూ ఆకాశాత్మా అనుంది అక్కడ చాందో చాందూల్య విద్యలో ఈ ఆకాశాత్మ అంటే ఏమిటి అంటే ఇవ ఆత్మా ఎస్య అని బహువ్రీహి ఉపమానగర్భితమైన బహువ్రీహి ఆకాశము వంటి ఆత్మ గలవాడు అని అర్థం అంటే మన ఆత్మ అంటే మన యొక్క ఆ ఎరుక ఆ ఆకాశము వంటిది వ్యోమవత్తని నిన్ను అనుకున్నాం కదా శంకర భాష్యం ఆకాశము వంటిది అంటే అర్థం ఏంటో తెలుసునండి అనేక అనేక అంశాల్లో ఆకాశంతో పోలిక మీరు కూడా మనం కూడా మన మన అంతఃకరణాన్ని ఆకాశంలాగా అట్టి పెట్టుకోవాలి ఆకాశం ఎలా ఉంటుంది హద్దులు ఉండవు బౌండరీలు ఉండవు అలాగే మన ప్రేమకు బౌండరీస్ ఉండకూడదు అందరినీ ప్రేమించే స్వభావం కలిగి ఉండాలి అది ఆకాశానికి ఇంకో దృష్టాంతం తర్వాత ఆకాశము అన్నింటినీ తన ఎందు కలిగి ఉన్నా దేనితోటి లంపటము లేకుండా ఉంటుంది అసంగముగా ఉంటుంది అలాగే మనం అందరితోటి వ్యవహరిస్తూ ఉన్నా ఎవరికి అటాచ్మెంట్ పెట్టుకోకుండా ఉండాలి అసలు దీనికి ఒక దృష్టాంతం చెప్తారు ఎలాగంటే ఈ ఆర్మీలో ఫుడ్ గ్రామరీ ఉంటుంది ఫుడ్ స్టోర్ ఉంటుంది ఆర్మీ స్టోర్ ఫుడ్ స్టోర్ ఆ ఫుడ్ స్టోర్ ఇన్ఛార్జ్ ఒకడు ఉంటాడు సూపరింటెండెంట్ ఉంటాడు ఫుడ్ స్టోర్ సూపరింటెండెంట్ వాడికి ఆ ఫుడ్ స్టోర్లో ఉన్నటువంటి ఫుడ్ ఐటమ్స్ అన్నిటినీ అక్కడ ఉండే సైనికులకి పంచిపెట్టడము అనే డ్యూటీ వాళ్ళకు ఉంటుంది ఆ ఫుడ్ స్టోర్లోకి ఐటమ్స్ వస్తూ ఉంటాయి అవి సైనికులకు యథోచితంగా పంచిపెడుతూ ఉంటాడు అతనికి అంతే డ్యూటీ ఆ ఫుడ్ స్టోర్లో లాభం ఎంత వచ్చింది నష్టం వచ్చిందనే ఆలోచన అతనికి అక్కర్లేదు లాభ నష్టాలు ప్రసక్తి ఉండదు తర్వాత ఏ సైనికులకి పంచి పెడుతున్నాడో వాళ్ళ ఎడల రాగద్వేషాలు ఉండవు పంచిపెట్టేస్తారు వాళ్ళు ఏం చేసుకుంటున్నారు కడుకుండా తింటున్నారా లేదా చేసే ఇచ్చినవన్నీ సద్వినియోగం చేసుకుంటున్నారా లేదా అని ఈ రకమైన రాగద్వేషాలు ఉండవు అందరికీ పంచిపెట్టేస్తారు తర్వాత ఈ వచ్చినటువంటి సామాగ్రి ఈ ఫుడ్ ఐటమ్స్ వస్తూ కదా వీటిని కొన్ని నేను అట్టెపెట్టేసుకోవాలి వీళ్ళందరికీ పంచిపెట్టేయడం ఏమిటి అనే లోభం ఉండదు ఇలాంటివి ఏమీ ఉండవు కేవలము రిసీవ్ చేసుకోవటము యాజ్ ఏ డ్యూటీ అన్ని డిస్ట్రిబ్యూట్ చేసేయటము యాజ్ ఎ డ్యూటీ దాంట్లో లాభ నష్టాల ప్రసక్తి కానీ పంచిపెట్టి వాళ్ళ ఏడల రాగద్వేషాల ప్రసక్తి కానీ పంచిపెట్టి వస్తువుల ఏడల లోభము కానీ ఈ మూడు ఉండవు ఆ సూపరింటెండెంట్ గృహస్థు అలా ఉండాలి గృహస్థు తాను తన దగ్గర ఉన్న సామగ్రిని ధనాన్ని ఇతర వస్తువులను కుటుంబంలో సభ్యులకి పంచిపెట్టేయాలి వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసేస్తూ ఉండాలి ఎలాగూ చేస్తూ ఉంటాడు వీడు చేయకపోయినా వాళ్ళు లాగేసుకుంటారు కూడా ఎలాగూ చేస్తూనే ఉంటాడు దీంట్లో మనకి ఎంత లాభం వచ్చింది ఎంత నష్టం వచ్చింది అనే ఫలాపేక్ష ఉండకూడదు కర్మణ్యమాధికారిస్తే మా ఫలేషు ఫలాపేక్ష ఎందుకు ఫలం ఎందుకు దీంట్లో లాభ నష్టాలు ప్రసక్తే ఉంది నీ నీ దగ్గర వచ్చింది నువ్వు పంచిపెట్టేయటం నీ డ్యూటీ పంచిపెట్టేయటమే తర్వాత ఎవళ్ళకి పంచి పెడుతున్నామో వాళ్ళ ఏదైనా రాగద్వేషాలు ఉండకూడదు ఎందుకంటే ఆ సూపరండెంట్ విషయంలో ఆ సైనికులు ఆయన సైనికులు కాదు వాళ్ళు ప్రభుత్వం వాళ్ళ సైనికులు అలాగే ఈ కుటుంబ సభ్యులు నా కుటుంబ సభ్యులు కాదు వీళ్ళు ఆ పరమాత్మ యొక్క కుటుంబ సభ్యులు పరమాత్మకి వసూధంతా ఆయన కుటుంబము ఆ కుటుంబంలో వాళ్ళు సభ్యులు నేను ఉంటే ఆ గ్రానరీ ఇన్ఛార్జ్ ఎవడైతే ఉంటాడో ఆ రకంగా ఈ రిసోర్సెస్కి ఇన్ఛార్జిగా ఉంటూ వాటిని పంచిపెట్టేస్తూ ఉంటాను ఒకళ్ళేందు రాగము ఇంకొకళ్ళేందు ద్వేషము లేదు ఇదంతా నేను అట్టి పెట్టుకోవాలి అనేటువంటి లోభమూ లేదు తర్వాత దీన్ని వీళ్ళందరికీ ఇస్తే నాకేమిటి లాభం నష్టం ఎంత అనేటువంటి లాభ నష్టాల ప్రసక్తి లేదు అలా ఉండాలి గృహస్థాశ్రమంలో అని రామతీర్థ అంటాడు అది అసంగా అసంగత్వం అంటే అలా ఉంటుంది కాబట్టి అధ్యతనే కుటుంబంలో సభ్యులు ఉంటారు వాళ్ళకి మనం ఎంతో కర్తవ్యాన్ని మనం చేసేసి వాళ్ళకి ఇవ్వాల్సింది ఇచ్చేసి వాళ్ళకి చేసి సేవ చేసేసి వదిలిపెట్టేయాలంటే ఇంకా వాళ్ళ యొక్క బాగోగులు చూడవలసిన పూచి మంది కాదు పైవాడి రెస్పాన్సిబిలిటీసే ఉండవు డ్యూటీసే ఉంటాయి బాగోగులు పైవాడు చూస్తాడు ఒకప్పుడు మీరు వాడికి ఎంతో సర్వీస్ చేస్తారు వాడు బాగుపడ్డా ఒకప్పుడు మీరు చేసిన సర్వీసు తక్కువే ఉంటుంది సందర్భాన్ని బట్టి వాడు బాగా పైకి పోతాడు ఆ పైవాడు చూసుకుంటాడు ఆ వివరాలన్నీ తర్వాత బాగా అభివృద్ధిలో ఉన్నవాడు జీవించేస్తూ ఉంటాడు అంత అభివృద్ధి లేనివాడు జీవించేస్తూ ఉంటాడు అందరూ జీవించేస్తూ ఉంటారు ఎందుకంటే ఆ పైవాడి వ్యవస్థ అలా పోతూ ఉంటుంది ఇంకా మన రాగద్వేషాలు ఉండవు మనం చేసేది చేసేటం చేతులు కొడుక్కోవడం ఇదే అసంగత ఆకాశం ఉండాలి అంతఃకరణ సో పరమాత్మకి జీవుడికి ఇంతే తేడా ఆసక్తి పెట్టుకుంటే జీవుడు అనాసక్తంగా ఉంటే పరమాత్మ కాబట్టి పరమాత్మ యొక్క స్వరూపము ఆత్మా ఆకాశ ఇవ ఆత్మ ఎనర్థము సర్వతత్వాదిర్ధర్మై సంభవతి ఆకాశేన సామ్యం బ్రహ్మణ ఇప్పుడు కూడా పరమాత్మకి ఆకాశముతో పోలిక కుదురుతుంది ఎందుకంటే ఆకాశము సర్వగతము పరమాత్మ సర్వగత ఆకాశ అసంగ అసంగ హద్దులు ఉండవు ఆకాశానికి అనంతము పరమాత్మ అనంతము ఆకాశ నిర్మలంగా ఉంటుంది ఎప్పుడూ కూడా ఎప్పుడు కలుషం కాదు ఆకాశం పరమాత్మ సర్వదా నిర్మలము ఈ రకంగా పరమాత్మకే ఆకాశంతో పోలిక ఈ విషయాన్ని అక్కడ ఇంకొక చోట కూడా చెప్పారు జ్యాయా పృథివ్యా ఇత్యాచేతర్శయతి మన శాండిల్య విద్యలోనే మీకు ఆ గుర్తుంటే సర్వ మనోమయ ప్రాణశరీర సత్యసంకల్పసర్వకర్మ సర్వకామ ఎట్సట్రా ఆకాశాత్మ అని ఉంది ఆకాశాత్మ చూశాము ఇంకొంచెం ముందుకు వెళ్తే జ్యాయాన్ పృథియా జ్యాయానంతరిక్షాత్ జాయానేభ్యో లోకేభ్య అని ఉంటుంది ఈ పృథివీ కంటే పెద్దది ఈ లోకములన్నిటికంటే పెద్దది ఆ పెద్దదనం చేత కూడా ఆకాశంతో పోలిక ఆకాశం కూడా అంతే కదా మరి ఆకాశము కూడా పృథివీ కంటే పెద్దది ముల్లోకముల కంటే పెద్దది నిజానికి ఆకాశము ముల్లోకములను తనయందు కలిగి ఉంటుంది కాబట్టి పరమాత్మకి పోలిక చెప్పాలంటే ఆకాశంతోటే పోలిక ఈ విశేషణం కూడా ఆ పరమాత్మనే బోధిస్తోంది తప్ప జీవుణ్ణి కాదు ఎదప ఆకాశ ఆత్మా ఎస్ ఇది వ్యాఖ్యాయతే తదే సంభవతి సర్వత్కారణ సర్వాత్మనో బ్రహ్మణ ఆకాశాత్మ అనే విశేషణం ఉన్నది ఆకాశ ఇవ ఆత్మా సైతే కొంతమంది ఏమన్నారంటే ఆకాశ ఇవ ఉద్రయ ఆకాశస్ ఆత్మా అని చెప్పు ఆకాశమునకు లేకపోతే ఆకాశ ఆత్మా ఎస్య ఎవనికి ఆకాశము ఆత్మయో అని కొంతమంది వ్యాఖ్యానం చేశారు అలా కూడా చెప్పచ్చు తప్పేం కాదు అలా కూడా చెప్పచ్చు ఎందుకంటే పరమాత్మ సర్వ జగత్తునకు కారణమైనవాడు సర్వమునకు ఆత్మయైనవాడు ఏమంటే ఈ ఆకాశం కేసు మీరు చూసినట్లయితే సర్వజగత్తును తనయందు కలిగి ఉన్నది ఆకాశము కాబట్టి సర్వజగత్తునకు కారణమై సర్వమునకు ఆత్మయైన పరమాత్మను ఆకాశము ఆత్మగా అని వర్ణించుట యుక్తియుక్తముగానే ఉన్నది ఆకాశాత్మ ఆత్మ అంటే ఆయన యొక్క స్వరూపము లేకపోతే మీకు తైత్రీయంలో ఆకాశశరీరం బ్రహ్మ అని కూడా వర్ణించారు కాబట్టి ఆత్మని శబ్దాన్ని శరీరం అని అర్థం చెప్పి ఆకాశమే దేహముగా గలవాడు కూడా మనకు పురాణంలో వర్ణించారు దిక్కులంటే ఆకాశం అదే వస్త్రముగా అంటే మొత్తం అంతా కూడా ఆయన స్వరూపమే అని అలా చెప్పచ్చు కాబట్టి ఆకాశాత్మ అనే విశేషణము మీరు ఆకాశ ఇవ ఆత్మ ఆకాశ ఆత్మ ఎస్ సహాన ఎలా చెప్పినా కూడా పరమాత్మకి మాత్రమే ఆ విశేషణము పోసదు ఇక అత ఏవ సర్వకర్మ ఇత్యాది ఆయన సర్వ సత్య సంకల్ప సర్వకర్మ ఆకాశాత్మ ఈ విశేషణాలన్నీ జీవుడికే ఆత్మ పరమాత్మకే వర్తిస్తాయి అని చెప్తో ఈ కారణం చేతనే సర్వకర్మ అనే విశేషణము సర్వకామ సర్వరస సర్వగంధ అని ఇత్యాది ఈ విశేషణాలన్నీ కూడా పైన చెప్పిన విధంగా పరమాత్మకే అన్వయిస్తాయి తప్ప జీవుడికి అన్వయించవు ఏం ఇహ ఉపాస్యతయా వివక్షిత గుణా బ్రహ్మని ఉపపద్యంతే కాబట్టి ఇక్కడ మీరు ఉపాసించదగినవిగా ఏ ఏ గుణములను శృతి చెప్పగోరుచున్నదో ఆ గుణములన్నీ కూడా పరమాత్మ ఎండే చక్కగా అన్వయిస్తూ ఉన్నవి అయితే మరి మనోమయ జీవుడికి అన్వయిస్తుందని చెప్పి ఉన్నామే నువ్వు ఆ మాట అనకుండగా ఎంతసేపు సత్య సంకల్ప చెప్తున్నావు తప్ప మనోమయ మతేవితి మనోమయ ప్రాణశరీరీవ్రమీ నద్బ్రహ్మణీ ఉపపద్యదీ బ్రహ్మణ్యుపద్య్రూమ ఏమండి మీరు ఎంతసేపటికి సర్వకర్మ సత్య సంకల్ప విశేషణాలను పట్టుకుని ఆ పరమాత్మకి వర్తిస్తుందని అది మాకందరికీ తెలుసున్నదే మళ్ళీ మళ్ళీ మళ్ళీ ఊరు పోస్తున్నారు కానీ మేము మాట చెప్పి ఉన్నాం ఇంతకుముందు ఇంతకుముందు మాట చెప్పాం ఏమని మనోమయ ప్రాణశరీర అనే రెండు విశేషణములు జీవలింగములు అవి జీవున్నెస్ చెప్తాయి అని చెప్పాం ఆ కారణంగా జీవుడే ఉపాస్యుడు అని మేము ప్రతిపాదించి ఉన్నాం ఆ రెండు విశేషణాలు పరబ్రహ్మకి అన్వయించవు అని మేము అంటున్నాం దాని మాట ఏమిటి అంటారేమో మీరు ఆ రెండు విశేషణాలు కూడా పరబ్రహ్మకి చక్కగా అన్వయిస్తాయి ఓకే తదపి బ్రహ్మని ఉపపద్యతే ఇది బ్రహ్మ ఎందుకంటే సర్వాత్మత్వాధీ ్రహ్మ జీవసంబంధీని మనోమయత్వాదీని బ్రహ్మ సంబంధీని భవంతి చూడండి నెక్లెస్ బంగారం అవ్వలేదు కానీ బంగారము నెక్లెస్ అవ్వడానికి ఏమీ అభ్యంతరం లేదు ఏదో మొత్తానికి ఏదో చెప్పాను సో ఎందుకంటే పరమాత్మ సర్వమునకు ఆత్మయ్య ఉన్నాడు సర్వాత్మత్వ సర్వాత్మయే ఉన్నాడు కనుక పరమ సర్వమునకు ఆత్మయైన పరమాత్మ జీవుడికి కూడా ఆత్మయే ఉంటాడు కాబట్టి జీవుని ఎందున్న మనోమయ ప్రాణశరీర లక్షణములు జీవునికి చెందినవి పరమాత్మకు కూడా చెంది ఉంటాయి దీని మీద ఓ నియమం ఉన్నది ఇప్పుడు మీ మనస్సు ఉందనుకోండి యూనివర్సల్ మైండ్ ఉండే హిరణ్య గర్భుడు యూనివర్సల్ మైండ్ మీ మనస్సు హిరణ్య గర్భుడి మనస్సులో అంతర్గతమైపోతుంది హిరణ్య గర్భుడి మనస్సు మీ మనస్సులో అంతర్గతం కాదు కానీ మీ మనస్సు హిరణ్య గర్భుడి మనస్సులో అంతర్గతమైపోతుంది కాబట్టి హిరణ్య గర్భుడి మనస్సు కూడా హిరణ్య గర్భుడు మీ మనస్సులో కూడా ఆ మనన వ్యాపార రూపంగా ఉన్నాడు కనుక మీ మనస్సు హిరణ్య గర్భుడి అంతర్గతం చేసి చెప్పవచ్చు కాబట్టి ప్రతి జీవుడి ఎందు పరమాత్మ ప్రకాశిస్తూ ఉన్నాడు కనుక ప్రతి జీవుడి మనస్సును ఆయనే వ్యాపించి ఉన్నాడు కనుక ఆయన్ని మనోమయ అని వ్యాఖ్యానించటంలో ఇబ్బంది ఏమీ లేదు ప్రాణశరీర కూడా అటువంటిదే పైగా ఈ మంత్రంలోనే కాదు శాండీలిక విద్య కాదు ఇతర సందర్భాలలో కూడా పరమాత్మనే అలాగే వర్ణించారు కూడా త్రహ్మ విషయ శృతి స్మృతి భవత ఇటువంటి ఇటువంటి వాక్యములు అంటే జీవునికి చెందిన లక్షణములను పరమాత్మకి అన్వయించి చెప్పడం అనేది శృతులలోనూ స్మృతులలోనూ కూడా మీకు ఎన్నో దృష్టాంతాలు గలవు లైక్ వాట్ ం స్త్రీత్వంసీ కుమారి జీర్ణో దండేన వంచసిం జాతో భవసి విశ్వతో ముఖీ ఈ ప్రేయర్ ఎలా ఉండ చూడండి నాకు అనిపిస్తుంది ఆ తేడా నాకు కొట్టొచ్చినట్టు కనపడుతుంది నేను ఆలోచిస్తాం నేను ఎందుకు నీ ఇలాగా ఆలోచిస్తున్నాను అని అప్పుడప్పుడు కొంత ఆత్మవిమర్శ చేసుకుంటా కానీ నాకు అనిపిస్తుంది అబ్బాయి ఇదే కరెక్ట్ పద్ధతి అని కూడా నాకు కన్ఫర్మ్ అవుతూ ఉంటుంది ఓ ప్రేయర్ ఉంటుంది ఓ అంటే ప్రేయర్ను తక్కువ చేయటం ఉంది నా అభిప్రాయం కాదు ప్రేయర్కి ప్రేయరికి ఉండే తేడాన్ని చూపించడమే అభిప్రాయం ఓ ప్రేయర్ ఏమనుందంటే ఓ స్వామి నీవు మంగాపతివి అలివేలు మంగాపతివి లేకపోతే పద్మావతి ప్రభుడవు నిన్నేమో గరుడు సేవిస్తూ ఉంటాడు విశ్వసేనుడు నిన్ను సేవిస్తూ ఉంటాడు నీవు తిరుపతిపై దేవాలయంలో ప్రతిష్ఠితుడై ఉంటావు అని ఒక ప్రేయర్ అలా ఉంటుందో ప్రేయర్ బాగుంది ప్రేయర్గేమీ లోట్లేదు వైష్ణవ ప్రేయర్స్ అలాగే ఉంటాయి ఎంతసేపు అపరిచ్ఛిన్న రూపంగానే అలా ఉంటాయి ప్రేయర్స్ నిన్నేమో పదహారు వేల భౌతికలు నిద్రలేపుతూ ఉంటారు నేను తెల్లవారు భావనే వచ్చి వాళ్ళు పాటలు పాడి నిన్ను నిద్రలేపుతారు నీకు పునుగు జువ్వాది మొదలైనటువంటి సుగంధ ద్రవ్యములను సమర్పిస్తూ ఉంటారు అంటూ ఇలాగా అదొక ప్రేయర్ ఈ ప్రేయర్ చూడండి ఓ దేవుడా ఈ స్త్రీ రూపంగా నువ్వే ఉన్నావయ్యా ఈ పురుషుడు రూపంగా కూడా నువ్వే ఉన్నావు ఆ యంగ్ మ్యాన్ ఉన్నాడే డ్యాన్స్ చేస్తున్నాడు వాడి రూపంగా నువ్వే ఉన్నావు వాడి పక్కన అమ్మాయి ఇటు గంతులు వేస్తూ డ్యాన్స్ చేస్తుంది ఈరోజు డిసెంబర్ థర్టీ ఫస్ట్ మా నేను ఉన్న తోట వాడు కాగితం పెట్టిపోయాడు ఏమిటి రాదు కాగితం అంటే డిసెంబర్ థర్టీ ఫస్ట్ నాడు డ్యాన్స్ చేయడానికి మీరు దయచేయండి అని కాగితం సో ఆ డ్యాన్స్ చేయడానికి బాంబే నుంచి నలుగురు అమ్మాయిలు వస్తున్నారు అంతా ఇచ్చాడు వాళ్ళ ఫోటోలో ఉన్నాడు అమ్మాయిలు కూడా వాళ్ళతో కలిసి మీరు కూడా చేయొచ్చు ఏ కనుక ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు ఇచ్చి టికెట్ కొనుక్కుని అక్కడికి వెళ్తే ఓ రెండు నిమిషాలు ఆ అమ్మాయితో మీరు కూడా డ్యాన్స్ చేయొచ్చు సో ఆ కుమారి ఆ అమ్మాయి డ్యాన్స్ చేసే అమ్మాయి రూపంగా కూడా నువ్వే ఉన్నావయ్యా ఇంతట్లో ఓ ముసలాయిని కట్టిపుచ్చుకుని కష్టపడితో నడిచితో వెళ్తున్నాడు వాడి రూప ఆ పెద్ద రూపంగా కూడా నువ్వే నడుస్తున్నావు ఇంతలోకి ఓ చిన్నపిల్లాడు పుట్టాడనే వార్త వచ్చింది ఓహో అక్కడ పుట్టినది కూడా నువ్వే ఈ సకల ప్రాణుల యొక్క నోళ్ళన్నీ నీవి నీ నోళ్లే ఈ ప్రార్థన ఆ ప్రార్థన ఎలా ఉన్నాయి ఇది ప్రార్థన అది ఇంకో ప్రార్థన అది పౌరాణిక ప్రార్థన ఇది దార్శనిక ప్రార్థన ఎంత తేడా ఉందో చూడండి విలక్షణమైన ప్రార్థన కొన్ని ఒక రకమైన కండిషన్ అయిపోవాలి మనస్సు అప్పుడు మాత్రమే మీరు ఆ పురాణ సందర్భంలో పురాణం అంటే ఏదో వ్యాసుడు రాసి పెట్టేసినవని మీరు అనుకోవద్దు ఇవన్నీ స్థల పురాణాలు వీటి పేరే స్థల పురాణం దాని పేరు ఇప్పుడు యాదగిరి వెళ్ళారనుకోండి యాదగిరి ఓ యాదమహర్షి అని ఆయన ఉండేవాడు ఆయన అక్కడ కూర్చొని పూజ చేసేసాడు ఆ తర్వాత దేవుడు కనపడి మీకేం కోరిక కావాలయా భక్త అని అడిగితే నేను ఒక కొండనైపోయి ఆ కొండ మీద నువ్వు కూర్చుంటే నిన్నెప్పుడు మోసేస్తూ ఉన్న సంతోషం నాకు కలుగుతుంది కదా అలా అయిపో అని కోరాడు వీడు అది కోరిక జడం అయిపోవాలని కోరిక చేతనుడు జడం అయిపోవాలని కోరుకో ఏదో కూర్చున్నా కూర్చి కాబట్టి సరే భర్త నీ కోరిక నేను తీర్చేస్తున్నాను రా నువ్వు ఇవాటి నుంచి కొండ రాళ్ళు రాళ్ళుగా అయిపో రా అయిపో అని ఆయనేమో వీడికి కోరిక తీర్చేశాడు దాంతో ఈయన పెద్ద కొండ అయిపోయాడు ఆ కొండ మీద దేవుడు వచ్చి కూర్చున్నాడు అంటూ ఈ స్థల పురాణం వ్యాసుడు రాసేసాడు అనుకో ఇప్పుడు అక్కడ ఆయన ఆ ఊళ్ళో ఉన్న ఓ సంస్కృత పండితులు ఎవడో రాస్తూ ఉంటాడు మహానైతే నాలుగు వందల ఏళ్ల క్రితమో మూడు వందల ఏళ్ల క్రితమో రాస్తూ వ్యాసుడు పురాణం రాసిన వ్యాసుడే ఆయనో వ్యాసుడు అలాగే భద్రాద్రికి ఇంకో వ్యాసుడు వీళ్ళందరూ వ్యాసుడు యాఘ్రేశ్వరం ఇంకో వ్యాసుడు ప్రతిదీ వ్యాసుడే దాన్ని బట్టి ఏదో ఒక ప్రార్థనలు ఓ సుప్రభాతం ఓ యాదగిరి నృసింహే నృసింహేశ్వర నీవు సుప్రభాతం అవ్వుగాక అంటే సుప్రభాతం ఇవి ప్రార్థనలు వాటితో పోలిస్తే ఈ ప్రార్థన ఎంత విశాలమైన ఆకాశం వంటి భావన త్వం స్త్రీ త్వం పుమానసి త్వం కుమారా కుమారి ఈ డ్యాన్స్ అని నేను అన్నాను అతిశయోక్తితో అన్నానంటారా ఐ డోంట్ థింక్ సో ఎందుకంటే అక్కడ కుమారహ కుమారి అనే పద ప్రయోగం ఉన్నది చూసారా అదేదో డ్యాన్స్ చూస్తున్నట్టుగా అనిపించట్లేదు మీకు ఆ పదం ఎలా ఉందండి కవి హృదయం ఉంటే తెలుస్తుంది మళ్ళీ ఎందుకంటే త్వం స్త్రీ త్వం పుమాన అయిందిగా మళ్ళీ కుమారహ కుమారి ఏమిటి మామూలు స్త్రీకి పురుషుడికిను కుమారుడు కుమారికి తేడం లేదు బహుత్ ఫర్క్ అందుకోసం న్యాయం సరే వాట పెట్టారు కనుక ఈ లోపల ఒక వృద్ధుడిని చూసి ఓహో నీకు ముసలిధానం కూడా వచ్చేసిందా కథ పట్టుకున్నట్టు వస్తున్నావు పుట్టిన పిల్లవాడు కూడా నీవే అంటూ ఈ రకంగా ఈశ్వరుడిని అలా భావన చేయడం అన్నది చాలా ఉన్నత స్థాయికి చెందిన ప్రార్థన ఇప్పుడు ఈ మంత్రంలో ఉన్న విశేషణం ఏమిటంటే విశేషమేమంటే జీవుడికి ఉండే లక్షణాలన్నీ పరమేశ్వరుడికి చెందినవిగా వ్యాఖ్యానించారు ఇక్కడ స్త్రీత్వము జీవలక్షణము పరమేశ్వరుడికి పెట్టేశారు కుమారత్వము కుమారీత్వము వృద్ధాప్యం అది కూడా పరమేశ్వరుడికి ఉన్నట్టుగా పెట్టేశారు ఎందుకంటే జీవులందరికీ ఆత్మ పరమేశ్వరుడే కనుక జీవులకు చెందిన లక్షణములన్నీ పరమేశ్వరునకు చక్కగా అన్వయిస్తాయి కాబట్టి మనోమయ ప్రాణశరీర అని పరమాత్మని వర్ణించవచ్చును మళ్ళీ క్లాసులో కంటిన్యూ చెప్తాం పూర్ణముద పూర్ణమిదము పూర్ణముదశ్యతే పూర్ణశ్య పూర్ణమేవా అవశిష్యతే ఓం శాంతిశాంతిశాన్ని